ప్రభా బ్రహ్మ సాగుదే వాక్యంతో మీరు మాట్లాడి మీరే నడిపించి మాత్రం బుద్ధి తొలగి మీ తరం మీరుంటే ఎట్లా అదే మాట్లాడదా మనసు తెచ్చేసి పక్షుల ఆత్మ నడిపి దేయండి సహాయం చేయండి నా దీవానికి రాక నా ప్రభానికి సొంతం మేము సిద్ధపడాలా ఇతరులకు సిద్ధపారు ఆత్మల భారం జ్ఞానం బుద్ధి కలిగించింది పక్షుల ఆత్మ నడిపి దిశ మీరు ఒక పాట పాడు ప్రాడుదని రక్త మందు కడుగా బడి వాక్యం చే నిత్యం భద్రా పరచబడి యేసుని రక్త కడుగా బడి వాక్యం చే నిత్యం భద్రా పరచబడి నిష్కలంక పరిశుద్ధులలో నేను నిష్కలంక పరిశుద్ధులలో పేదను నేను బంగారు విదులలో తిరిగేదను బంగారు విదులలో తిరిగేదను ప్రియాసు రాజును చాలు మహిమాలో నే నాయనతో ఉంటే చాలు ప్రియాసురాజు ూనే చూచిన చాలు మహిమాలోనే నాయనతో ఉంటే చాలు నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు మోక్షా మోక్షాగృహము నందు చేరి భక్తులా గుంపులో హర్షించిన చాలు ప్రియా యేసు రాజు నూనె చూచిన చాలు మహిమాలోనే నాయనతో ఉంటే చాలు ప్రియా యేసు రాజు నూనె చాలు మహిమాలోనే నాయనతో నుంటే చాలు దూతాలు వినాలను మీటూన్నప్పుడు గంభీరాజయా ధ్వనులు మృగూనప్పుడు దూతాలు వినాలను మీటూన్నప్పుడు గంభీరాజయ ధ్వనులు మృగునప్పుడు హల్లేలు యా పాటలు పాడుచున్నా హల్లేలు యా పాటలు ప్రియా యేసుతోనూ నేను ఉల్లాసి ప్రియా యేసుతోనూ నేను ఉల్లాసి ప్రియా యేసు రాజు నూనె చాలు మహిమలో నేనాయనతో ఉంటే చాలు ప్రియా యేసు రాజు నూనె చూచిన చాలు మహిమాలో నే నాయనతో ఉంటే చాలు మున్లామా కూటంబైన తలను చూచి స్వర్ణ కిరీటం పెట్టి ఆనందించు మున్లామా కూటంబైన తలను చూచి స్వర్ణ కిరీటం పెట్టి ఆనందించు కొరడాతో కొట్టాబడినా విపుం చూచీ కొరడాతో కొట్టాబడిన విపుం చూచీ ప్రతి ఒక్క గాయమును ముద్దాడేదన్ని ప్రతి ఒక్క గాయమును ముద్దాడేదన్ని ప్రియాసు రాజును చూచిన చాలు మహిమలోనే నాయనతో ఉంటే చాలు ప్రియాసు రాజు నూనె చూచి నా చాలు మహిమలోనే నాయనతో ఉంటే చాలు హృదయ మూస్తూలతో నింపాబడే నా భాగ్యాగృహము నువ్వు స్మరించు చుంటే హృదయముస్తూతూలతో నింపాబడే నా భాగ్యాగృహము నువ్వు స్మరించు Alleluia, Amen, Alleluia, Alleluia, Amen, Alleluia, Varnimpana Naluka, Chala Daya, Varnimpana Naluka, Chala Daya, Priya Esra Junu Ne Chuchina Chalu, Mahimalo Nenayenato, ఉంటే చాలు ప్రియాసు రాజును నే చూచిన చాలు మహిమలోనే నాయనతో ఉంటే చాలు ఆహాయ బూరా ఎప్పుడు ధ్వనించును ఆహాయాశ ఎప్పుడు తీరుతుందో ఆహాయ బూరా ఎప్పుడు ధ్వనించును ఆహా ఎప్పుడు తీరుతుందో తండ్రి నా కన్నీటిని తుడుచూనిప్పుడో తండ్రి నా కన్నీటిని తుడుచూనిప్పుడో ఆశాతో వేచి ఉండే నా హృదయం ఆశాతో వేచి ఉండే నా హృదయం రియాయసు రాజును నే చూచిన చాలు మహిమలోనే నాయనతో ఉండే చాలు రాజు నూనె చూచినా చాలు మహిమలోనే నాయనతో ఉంటే చాలు నిత్యమైన మోక్షాగృహము నందుచేరి భక్తులా గుంపులో హర్షించిన చాలు నిత్యమైన మోక్షాగృహము నందుచేరి భక్తులా గుంపులో హర్షించిన చాలు రాజు నూనె చూచిన చాలు మహిమాలోనే నాయనతో ఉంటే చాలు ప్రియాసు రాజు నూనె చూచిన చాలు మహిమాలోనే నాయనతో ఉంటే చాలు థ్యాంక్ యూ దిలీప్ అన్న ప్రైజ్లో అందరికీ ప్రైజ్ లోడు ప్రదర్శన మీరు మాట్లాడి మీరు మీ తనం నీ బుద్ధితో మాట్లాడి అలా దీవానిక్ష మీరు మాట్లాడి అదే పరిస్థితి పత్రిక కొలిసిరాని పత్రిక ఒకటే అధ్యాయం ఒకటో అధ్యాయంలో ఎంత బ్రదర్ పన్నెండు పదమూడు పద్నాలుగు బ్రదర్ పదిహేను పరిశుద్ధుల పాలివారం మగుటకు మనల్ని పాత్రలుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతలు చెల్లిపోతుమలుచుకున్నాము కళ ఇక్కడ చూస్తుండీ పౌలు ఏం చేస్తుంది ఏమంటారు కలలి పిల్లలకి ఎట్లా బతుమలుకుంటారు ఇట్లా ఏమంటారు తేజ వాసుని ఇక్కడ పరిశుద్ధుల స్వాస్థ్యములు అన పరిశుద్ధ శ్వాసంలో అలా ఆయన మనమే కనుక పరిశుద్ధ శాస్త్రం నుంచి ఇంకేముంటుడువారు మొదటకు మనలను పవిత్రులుగా చేసిన తండ్రికి అలా పాశుద్ధ తండ్రికి మీరు కృతజ్ఞత స్థుతులు చెల్లిప్పవాలని దేవుణ్ణి బతిమాలచున్నాము అదే కుతాగలం చెల్లించని దేవుని చేత బతి అంటే పతీషంలో థ్యాంక్స్ఫుల్ చెల్లించాలా అలా పతిషం లభించాలా ట్యాంక్స్ ఫుర్ చల్లాలి అలా లియా ఎందు అంటే ఇది మంచిది అంటారు అంటే ఈ కొలిసీలన్నీ పదాలు ట్యాంక్స్ ఫుడ్ చల్లించు ఇద విధి జీవిస్తుమో అంటే దేవుణ్ణి ఇక్కడ ఏముంది ఇక్కడ మనం చూస్తే గివింగ్ అన్ ట్యాంక్ ఇన్ టు ది ఫాదర్ విచ్ అని ఉంది ఇక్కడ అసలు మీ ట్యాంక్ చెప్పాలని ఇక్కడ చెప్తున్నాడు అంటే ఏమైనా కుతాగించి దేవునికి మహిమపరచాలా అలా ఇంకేమంటాడు అక్కడ సంబంధమైన ఆయన మనకు అంధకారానికి సంబంధించి అధికారం నుంచి విడుదల చేసినాడు అలా అంధకార శక్తులు అంధకారీలో నుంచి విడుదల అంటే సైతాన్ శక్తులు పాపం ఉన్నప్పుడు మనం దానికి దాస్తులు ఉండే దాని నుంచి మనకు విడుదల చేసిన పాలు భక్తులు చెప్తున్నాం ఎందుకంటే మనం మరణించానికి మరి ఇక మనకొచ్చిన శిక్ష ఏసు ప్రభు సిల్వలో పొందినడు అలాగ ఏం చేసినాడు ఆ కన్వర్శిల్ మన పాపం మన శాపం చదువుతాం చూసి భరించి ఆ అంధకార కిలో నుంచి మనకు ఏం చేసినాడా విడిపించినని ఇక్కడ పౌను భక్తులు చెప్తున్నాడు చదువు తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్యాన్ని వాసులుగా చేశాను అలా తను ప్రేమించిన కుమారుగా రాజ్యాన్ని వాసంగా అలా ఎంతవరకు మన లేదు కనుక ఆ రాజ నివాసంగా చేసుకున్నాడంటే అక్కడ ఉంటాను మనం చేసుకున్నాని ఇక్కడ పాలు భక్తులు ఒక సత్యాన్ని ఇక్కడ కొలశీలని సకలం ఈ కాలంలో బి ఉంది మన పావులు పడిపో భక్తులు ఎట్లా దేవునిగా ప్రేమ ఎట్లా ఉదం నుంచి వెల్లడిస్తుంది మనం ఇట్లానే ప్రేమతోని మనం చెప్పాలా అంకేమంటాడు ఇక్కడ మనకు విమోచనము అనగా కలుగుతున్నది ఆ కుమారు మనకు విమోచను విడుదల పాప సమాప్త కలుగుతుంది అందుకోసమే అందరూ అంటారు తండ్రి కుమారా పరిశుద్ధాత్మ అంటారు ఆ నామం అంటారు నామం ఉంది ఉంది అలా అంటే పేతృకు మంచిగా అయింది సదురాని పేతృకు మన ఇంత మార్కు లేకుండా మళ్ళా దేవుని పరిశుద్ధాత్మ విషయం మేర గడిపే పొందినప్పుడు మళ్ళీ అగ్గి జవాళ్ళ దిగినప్పుడు అప్పుడు పరిశుద్ధాత్మ నిండినప్పుడు అప్పుడు చెప్తున్నాడు మీరే మనం ఏమంటారు పాపా సమాప్తాన్ని మీతో వేసుక్రీనా భాప్తం పొందమంటారు దేన్న పాప సమాప్తం లేదు ఆ కుమారందులు పాప సమాప్తం ఉంది ఇక్కడ ఉంటుంది అనలియా మనకు విమోచన కలుగుతుంది పాపం నుంచి ఆ రక్తం ధర ఆయన బలి ఆరాధన మనకు విమోచన విడుదల కలుగుతుంది పాపం ధర అనలియా చెప్ప ఇక్కడ చెప్తున్నా చదువు ఇక్కడ పద్నాలుగు చదువు ఆ కుమారుని అందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుతున్నది ఆ కుమారండే కుమారండే కుమార్ అంటే ఏసు ప్రభు పాప విమోచన పాప క్షమాపణ కలుగుతున్నది అక్కడ దేవుని ఒక అక్కడ దేవుడు ఆత్మ ధర పౌరులు ధర బయలుపడుతున్నాడు హలోలియా ఆయన అదృష్ట దేవుని స్వరూపి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు అదృశ్య దేవుడే సర్వశక్తికి ఆగిపోతున్నారు ఎలయనగా ఆకాశం అందున్నవనీ భూమి ఎందున్నవి దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వము ఆయన ఎందు సృజింపబడేను సర్వం ఆయన సమస్తం ఆయన వల్ల కలిగిందని పూర్తిగా చేరబెడుతున్నాం ఇంకా చదువు ఇక్కడ సెవెంటీన్ చదువు ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు అందుకనే మును ఉన్నవాడు ఆయనే సమస్త ఆధారభూతుడు అలా ఆయననే సమస్తలకు ఆధారభూతుడు అంటే ఆయననే సమస్తం ఆయననే ఉంది అది అందుకు పేతులు చెప్తున్నారు కదా అందరు విడిచిపోతుండ్రు మీరు విడిచిపోతా అంట ప్రభా ఎక్కడ పోతు సంవత్సరం మీలో ఉంది అని చెప్తాడు తప్పుడు దేవుడు చెప్తాడు ఇది మనుషు వల్ల కాదు తండ్రి నా తండ్రి వల్ల కలిగిందంటాడు ఇది నరుడు నీకు బయలుపరిచలేదు ఇంకేమంటున్నాడు శరీరం ఆయనే శిరస్సు అలా అలీయా సంఘం ఏమంట ఆయనే శిరస్సు అలా అంటే సంఘంకు ఎవరు శ్రీరయస్ మన ప్రభు ఉన్నాడు సంఘం అంటే దేవుని బిడ్డలకు సేరస్ ఉన్నాడు అలానే కనుక ఇంకేమంటాడు ఆయన నిమిత్తము ఆయన లేచుకలు ఆది సంబూతుడు ఆయన అలాది ఆది నుండి మృతుల నుండి ఆది సమూ ఆయనను అంటే మొదటి నుంచి ఉండవాడు ఆయన ఎందు సర్వ సంపూర్ణత నివసింపబలన సర్వత సముద్ర నివసన సిల్వ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సంధి చేసి ఆయన ద్వారా సమస్త సెవెన్ చూడు ఇక్కడ ట్వంటీ సెవెన్ అన్య జనులలో ఈ మర్మం యొక్క మహిమైశ్వర్యం ఎక్కిదో అది అనగా మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ ఉన్నాడని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచ కోరుచున్నాడు అన్ని జనులు మనకు అన్య జనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యము అలా అన్ని ఈ మర్మ మరం పెద్ద మర్మేంది ఆయన శిల్వ దర్శనం మూడోది తిరిగి లేచినారు అన్ని జిల్లా మహిమా ఇంకేమంటారు ఎట్టి అది అనగా మీ అందున్న క్రీస్తు మీ అందున్న క్రీస్తు మహిమా నిరీక్షణ ఉన్నాడను మహిమా నిరీక్షణ దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరుతున్నారు అలా తన పరిశుద్ధులకు తెలియబెడుతున్నాడు తన బిడ్డలకు తెలియబెడుతున్నానని ఇక్కడ చెప్తున్నాడు కొలిసం ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ప్రతి మనుషును క్రీస్తు సంపూర్ణ చేయాల సంపూర్ణ అంటే సంపూర్ణ ఆత్మీయ ఎదుగులా చేయాల మనం సంపూర్ణ అంటే సరస్వతంలో వాళ్ళకు మనం నడిపియాల సరస్వతంలో నడిపియాల వాళ్ళు ఏమంటాడు ఇంకా ఆయన ఎదుట నిలవబెట్టవలనని ఆయన ఎదుట నిలబెట్టవాలని సమస్త విధములైన జ్ఞానముతో మస్త విధమైన జ్ఞానంతో సంపూర్ణ జ్ఞానంతో సమస్తమైన మేము ప్రతి మనిషికి బుద్ధి చెప్పు ప్రతి మనిషికి బుద్ధి చెప్పుతూ ప్రతి మనిషికి బోధించు ప్రతి మనిషికి మేము బోధిస్తున్నాం అని చెప్తున్నా ఆయనను ప్రకటిస్తున్నాము ఆయనను ప్రకటిస్తున్నాను అంటే ఆ సినిమా మరణం ఎట్టి సో బాగా ప్రకటిస్తున్నాను అంటే ఆయన పౌలు ఇంతగా పూనుకున్నాడు అంతా పెంట కుప్ప అనుకొని ఏం చేస్తున్నాడు కీస్ ని ప్రకటిస్తున్నాడు ఇప్పుడు పౌలు లేడు కనుక ఇటీసీ భారం ఆత్మల భారం నుంచి మనం మీ ప్రకటించాలా అది అదిగా ఎందుమంటే పూర్వందు మనం ఎట్లున్నామంటే ఇక్కడ ఎఫ్ఎస్ దాన్ని ఐదు ఎనిమిది చదువునారు ఎఫ్ఎస్ ఐదు ఎనిమిది పదిహేను వరకు చదువునారు మీరు పూర్వమందు చీకటే పూర్వంతు మనం చీకటి ఉండే అలా చీకటి అంటే ఏంటి దీనికి పాపం సాధ చీకటి అంటే ఈ లోకం సాధ మరణానికి సాధ చీకటి అంటే మరణానికి సాధ ఈ చీకటి సైతానికి సాధ పూర్వందు మనం చీకటి ఉండే అంటే తెల్వల్లి ప్రజలకుం ఇక్కడ ఎఫీస్కి చెప్తున్నాడు పూర్వందుకుంటూ పాపం నన్ను చీకటి ఉండే ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు ఇప్పుడైతే మీ రక్షణ బంధు ప్రభు వెలుగు ఉన్నాడు ఆ వెలుగే ప్రభు ఆ వెలుగు ఏముందంట కింద చెప్తున్నాడు వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము అలా వెలుగు ఫలం దానికి వెలుగు ఫలం అది ఏముంది మంచితనం ఉంది అని పౌర భక్తులు చెప్తున్నాడు నీతి సత్యము వాటిలో కనబడుతున్నది అలా నీతి అంటే మన ప్రభుకు సాధస్ నీతి అంటే రక్షల వర్మకు సాధస్ సత్యం అంటే మన ప్రభుకు సాధస్ దానిలా కనబడుతుంది అలా ఐదు మనలో కనిపించాలా ఇంకేమంటున్నాను ప్రీతికరమైనదో దానిని పరీక్షించ ప్రభువుకు ప్రీతికి ఏముందో దానికి పరీక్షించు అంటే బైబుల్ ఏం చేయాలా పరీక్షించాలా ప్రభుకు ప్రీతికి ఏముందో అంటే ఇష్టం ఉందో పరీక్షించు కానీ క్రైస్తల సంఘటన ఎక్కడ పరీక్షిస్తుంది పైన పైన జరుగుతుంది వారు ఇష్టం ఉందో లేదో అని వాళ్ళు తెలియని ఉన్నారు అంటే ఇప్పటి చూస్తే ప్రభుకు ప్రీతికి ఏముందో అదే పరిహించిటు వెలుగు వలే వెలుగు వెలుగు సంబంధుల అలలియ నడుచుకోండి అలలియ ఫస్ట్ ఏమంటాడు ప్రభుకు ప్రీతిక పరిహించాలా వెలుగు సంబంధంలో నడుచుకోవాలా ఆ వెలుగు ప్రభు కనుక అలలియ ఈ లోకం చీకటి సంబంధం కనుక మనం పరిహించే ఆ చీకటిలో పారిపారు మనం ఉండం అలలియ ఆ వెలుగు సంబంధం ఏమంటే మన ప్రభు కనుక దాని ప్రకర మనం నడుచుకొని పౌలు భక్తుడు ఎక్కడ హెచ్చరిక ఇస్తున్నాడు ఎక్కడు ఎఫ్ఎస్ కు ఇస్తున్నాడు వెలుగు సంబంధం నడుచుకోండి మీరు పరిహరించండి ఏముందో లేఖన ఏముందో పరిహి దాని పర కనుక ఆ వెలుగు ప్రభు కనుక దాని వల్ల నడుచుకోండి నిష్ఫలమైన అంధకార క్రియలు వాటిని ఖండించ ఖండించండి అలలుగా మనస్సు ఏమైంది ఖండించది నిస్వారమైన అంధకార కిరల్లో పారి ఉందం ఇక్కడ మంట్రుడు మీకు కొలిసం ఏం చేస్తున్నాం అంధకార శ్రీకర్ బలం నుంచి ఏం చేస్తున్నాడు మనకు ఇక్కడ పండుగ చూపారు మళ్ళా ఒకటి పన్నెండు పం ఒకటి పండుగ చూడు ఒకటి ఒకటి పద్నాలుగు ఇక్కడ అదే కొలిసి ఒకటి ఫోర్టీన్ థర్టీన్ థర్టీన్ చూడు కొలిసి వన్ థర్టీన్ చూడు ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి అలా అంధకారమైన అధికార అంధకార అధికారం నుంచి మనకు విడుదల చేసినప్పుడు అలాగే సైతాన్ని అధికారంలో ఉండే మనం అంధకారీల దానిలో అధికారం నుంచి ఏం చేసిన ఆయన రక్తం ధర ఆయన సిల్వ బరియాల అలా భయంకర ఉండే అలాగే మన తెలియదు అంధకారంలో పాపంలో జీవిస్తున్నాం ఇక్కడ ఇక్కడ కొలిసేమంటే పూర్వముందు మీరు చీకటి సంబంధం ఇప్పుడు ప్రబంధం వెదుకుంటున్నారు మీరు ఇప్పుడు అంధకార శిగల్లో పాలు ఉండొద్దు అంటే వాళ్ళు సాహసం చేయొద్దు దానిలో పాలు పొన్నొద్దు పాలు పొందుతా సాహసం చేస్తున్నావు ఏం చేస్తున్నావు ఫ్రెండ్షిప్ చేస్తున్నావు దాని పాలు దాన్ని ఖండించాలా నువ్వు అలాగే దాన్ని ఏం చేయాలా ఖండించాలా ఎందుమంటే నువ్వు ఖండించకపోతే వాళ్ళు నరకం పోతారు ప్రేమతో ఖండించాలా ఇక్కడ ఎఫ్ఎస్సీలో ఇట్లా చెప్తున్నాడు పాలు భక్తుల ప్రేమతో మళ్ళా ఖండించాలా అలా ఈ అంధకారీరియడ్ లో మీరు పది పని ఉండొద్దు దానితోని సంవత్సరంలో ఉండొద్దు మీరు ఖండించాలా బయట ఉండి ఖండిస్తే బయట ఉంటే నువ్వు ఖండించగలరు దాన్ని ఉంటే ఏం ఖండించగలేవు నువ్వు చదువు తాను ప్రేమించిన తన కుమారుని యొక్క చదువు ఎఫ్ఎస్సీ ఎఫ్ఎస్ చదువు ఎఫ్ఎస్సీ ఎఫీసీ ఒకటి అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి ఖండించుడియా ఏలైనగా అట్టి క్రియలు చేయి వారు రహస్య మందు జరిగించు పనులను గురించి మాట్లాడుటైన అవమానకరమై ఉన్నది అలా ఇప్పుడు జరిగే క్రియలు ఇప్పుడు చూస్తే అప్పుడు అన్ని చూస్తే రహస్యమైన అంధక్రియలు చూస్తుంటూ మాట్లాడుతూనే ఉంటారంట వాళ్ళకు అవమానం కలుగుతుందంట సిగ్గు కలుగుతుందంట అవమానం ఉంది వాళ్ళకు అంధకార లోపల ఉంది అంధ కారీ వాళ్ళు ఎంధ కరియర్ లోపడ ఉన్నాయి కనుక వాళ్ళు చేస్తే అవమానం ఉన్నదని చెప్తుండ్రు ఇక్కడ పౌలు పక్షుడు ఖండింపబడి సమస్తం ఖండింపబడి వెలుగు చేతి ప్రత్యక్ష పరుచినది ఏదో అది వెలుగే కదా వెలుగే ఆ దినం వెలుగే పథకే పడుతుంది ఆ దినం భయంకర ఉంటది కనుక సనంతం ఖండించబడి వెలిగే కదా అది బయలుపెట్టబడకం ఉండదు అది అందుచేత నిద్రించున్న నువ్వు మేల్కొని మృదులలో నుండి లెమ్ము అలా నిద్రిస్తున్నా నువ్వు ఇక్కడ ఎప్ప సంఘం ఇప్పుడు నిద్రిస్తున్నా నువ్వు అలా ముతను నుంచి లెమ్ము నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుతున్నాడు అలాది క్రీస్ నీ మీద ప్రకాశం చెప్తున్నాను ఇది గొప్ప జనంకు ఇది గొప్ప జనం చెప్పాలా మనం చూస్తాం కునికి నిద్రపోరి ప్రభు రాక కదా మన వచ్చ ఇరవై ఐదు జనం చూస్తాం మనం అలాది వాళ్ళు ఏమి ఇస్తున్నారు వాళ్ళు వాళ్ళు ఏమిరు జీవం లేదు కానీ వాళ్ళు చెప్పాలా ప్రభు మళ్ళా ఒక అవకాశం ముతరం నుండి లేవు నీ ప్రభు ప్రకాశం ఇది గొప్ప జనం చెప్పాలి ఇంకేమంటూ కాక జ్ఞానం వల్ల నడుచుకుంటుంది దినం ఏముందంటే చెడ్డే ఉండట కానీ ఇప్పుడు చూస్తే థర్టీ ఫోర్స్ వస్తుంది కదా ఇప్పుడు ఈ దినం ఈ సంవత్సరం మీకు దేవుడు బాగా దీవించిపోతుండ్రు ఈ దినం మన వచ్చి ఈ సంవత్సరం బాగా దీవించి ఈ సంవత్సరం అంటే అది అవద్దమం ఏ దినం మీ మంచిగా లేదు దినం అన్ని చెడ్డకున్నాయి ఇంకా భయంకర దిగ దినం మనం చూస్తా ఇప్పుడు చూస్తే భయంకర సమకాలం ఉన్నాయి ఇంకా రాబోయే దిన ఇంకా భయంకరతాయి ఏ దినం మీ మంచిగా లేదు పావుల అప్పుడే సమీక్ష టూ థౌసండ్ ముగ్గురు పావులు దినం చెడ్డకున్నాయి అంటే చెడ్డగట్లైనా అంత పాపంగు పాపం కొనుక్కున్నాం దినం చెడ్డకున్నాయి కనుక అజ్ఞానం మీ జ్ఞానం వల్ల నడుచుకోండి మీరు అలా అవేకుల కాక ఈ లోకం వల్ల అవేకులు మనం వివేకం కలిగి ఉంటాం ప్రభు చిత్తం ఏముంది సరి లోకంకు స్వార్థ చెప్పాలా శిష్యులుగా చేయాలా ఇంతకుముందు చెప్పు నిలబడ్డు కొలసిలో పతి మనిషికి ఏం చేయాలా సంపూర్ణతో వాళ్ళకి నిలబెట్టాలా మనం అలా లేది మనిషికి ఏం చేయాలా మనం నిలబెట్టాలా అలా చూస్తే మనం ఏం చేయాలనే సేవ కోసం నిలబెట్టి శిష్యులుగా చేసి మళ్ళీ ఇది విత పోతేనే ఉండాలా అలా అదిగా గొర్రపిల్ల ఇక్కడ పోయింది అక్కడ పోతూ ఉండాల ప్రతి మనిషికి ఏం చేయాలా ఆ సరస్వత్ వేసి నిలబెట్టాలా మనం ఇక్కడ చెప్తున్నాడు అలా అదిగా ప్రభుత్వం ఏముంది అదే కదా స లోకం సుష్టికి స్వార్థ చెప్పాలా శిష్యులుగా అలా క్రైస్తల సంఘం చేసేది మర్చిపోయింది కనుక మనకు దేవుడు జ్ఞాపకం పిపిస్తున్నాడు ఈ లోకం అయితే మత్తులై ఉన్నారు కానీ మనకు ఉండుకుడి దానిలో దుర్వేపము దుర్వేపం అంటే అంత భయంకరం ఉంటది ఆత్మ పూర్వీ అలలియా ఎట్లు ఉండాలా ఆత్మ పూర్వ ఉండాలా అలలియా చూస్తే ప్రభుత్వ అపోతులు ఏం చెంది ఆత్మ పూర్వంగా ఉన్నారు అలలియా మన పేతులు చూస్తారు కదా వాళ్ళు ఏళ్ళు చేస్తే పేతులు చెప్తారు అపోస కాలం మన మన ఒకటి పదమూడులో చెప్తారు కదా రెండులో పదమూడు ఒకటో పదమూడు చెప్తాడు ఓ గది మేము మద్దంతో తాగలేదు కనుక మీకు ఈ చౌబని ఇను కాక అలాదిగా వాళ్ళకు ఏమంటు వాళ్ళు మద్యంతో తాగినాము ఈ తాగినాము మేము మద్దంతో కాకు జోయిలు చెప్పిన ప్రవ ప్రవచనీయులు ఆరంభమైంది మేము పరిశుద్ధాత్మక నిండి పేరు ప్రభు తన తన మీద అంత ఆత్మ కుమిరిస్తున్నాడు అది ఆరమైందని పేరు చెప్తాడు ఒకటే పదమూడులో చెప్తాడు మనం చూస్తాం ఒకసారి చూడుపరే ఒకసారి అపసకారం ఒకటి పదమూడు చూడుపరే వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయించుండగా మేడ గదిలోనికి ఎక్కిరి వారెవరే పదమూడు చదువు పదమూడే బ్రదర్ రెండు పదమూడు చూడు రెండు రెండు పదమూడు చూడు అయితే మీరు కొత్త మాధ్యమతో నిండి ఉన్నారని అపహాస్యము చే అపహాసం అంటే నవ్వుతుండ్రు అలాగే కొత్త మధ్యంతో నీళ్ళు ఏమో ఉన్నారేమో అపహసిస్తుండ్రు ఇంకేమంటాడు కదా అయితే పేతురు ఆ పదనొకరితో కూడా లేచి నిలిచి దగ్గరగా వాళ్ళ ఇక్కడ రెండు గుంపులు చూస్తున్నాం యూధ మనుషులారా ఎరుషంలో కాపురం చేసిన రెండు గుంపు ఉన్నారు ఇక్కడ ఆ దినం వచ్చిండ్రు పెంచోచ పండుగ వాళ్ళందరూ వచ్చిండ్రు పెద్ద కెకే చెప్తున్నారు పేతులు ఆత్మ పూర్గా ఇది మీకు తెలియదాక చెవి యొక్క మీకు మీకు తెలుగు కాక నా మాట చెవుడి వినండి అంటే మీ చెవు నా మాట దగ్గర పెట్టండి మీరు ఊహించినట్టు మీరు మత్తులు కారు మేము ఊహించినట్టు మత్తులు మేము కాలేదండి పొద్దుబడితే జామైనా కాలేదు పొద్దుబడి జామైనా కాలేదు కనుక ఏవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే ఏమనగా యోజు ప్రవర్త చెప్పినటువంటి యో ప్రవత అంటే పాత నిమంలో యువన ప్రవర్తన నుంచి చెప్తున్నాడు పేచులు అక్కడ మనుషులకు ఎరుసల మనుషులు చెప్తున్నాడు ఇది ముందే చెప్పబడింది ఉంది యో ప్రవర్త ఉన్న కదా దేవుడు దాని ధర ఇప్పుడు వినండి చెబెట్టి మంచిగా వినండి ఏమనగా అంతే దినముల ఎందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించగలను అలా అంతే దినందున్న మనుషులందు మీద నా ఆత్మా గమనించిన అలా లే ఎవరెంతమంది దేవునికి అంగరిస్తారో దేవుని దగ్గర తిరుగుతారో అందరి మీద ఏమవుతుంది పరిశుద్ధాత్మ వస్తుంది మనం ఆత్మ పూర్వం ఉండాలా అలా లేత్మ పూర్వం ఉండి మనం అలా ఏం మనం ధైర్యంతో ఏం దేవుని వాక్యం మనం బోధించాలా అలా లేమ దేవుని వాక్యం మనం బోధించాలా ఇంకేమంటారు ఒక పేత్రు మీ కుమారులను కుమార్తలను ప్రవచించ మీ కుమార్తెలు కుమార్తెలు మీరు ప్రవచించారు అంటే అందర రక్షణ సందేశం స్టార్ట్ అయిపోయింది అందరూ రక్షణ పొందాలా పరిశుధాత్మ పొందుకొని అందరు సేవ చేయాలా అలలియా పరిశుధాత్మ ఎందుకు ఇస్తున్నట్టే సరసత్వంలో పోవాలా సత్యాన్ని గ్రహించాలా ఇది ప్రకటించాలా ఈ దేవుని ప్రాణికమనం నెరవేర్చాలా అలలియ ఇక్కడ పేతులు చెప్తున్నాడు అలలియ అప్పుడు దాకా పేతులు భయపడాడు అప్పటిదాకా అప్పటిదాకా భయపడాడు ఎప్పుడు మేలు గడిపోయినప్పుడు దేవుని యొక్క ఆత్మ వచ్చినప్పుడు నిండిపోయి పరిశీరాత్మ నిండిపోయి దేవుని యొక్క యో ప్రవర్త వచ్చిన ప్రవచన చెప్తుండే వాళ్ళంతా ఆశ్చర్యపడిపోయిండ్రు అలాయ ఈ కాలంలో మనం చెప్పాలా గోపజనం చెప్పాలా అలా చెప్పి దేవుని వాక్యంలో మనం చెప్పి వాళ్ళకి ఆత్మ పురుగించి దేవుని దగ్గర మనం నిలబెట్టాలా ఈ బాధ్యత మనం మోపిబడింది ఈ పని చేసిన మనం సాగిపోవాల దేడి చిన్న వాక్యం తీసు కాక అమ్మీన్ బ్రదర్నేసుప్రభ ఈ రోజు ప్రభా అల పావులుదర పేరు మాట్లాడం యేసుప్రభ అలలియ నాద్య మనతని యొక్క సిరువా భారం మా ఆత్మల భారం ఉంది కనుక అలలియా ప్రశ్నించాల వాక్యం దానం చేయాలా యేసుప్రభ రాక సమీపించి అలలియ గోపజన్ నిధిరుస్తుంది కునుకుతుంది యేసుప్రభ ఈ వాఖ్యలన్నీ వాళ్ళకి చెప్పాలా వాళ్ళ ఉద్యమంలో మంట అరగల అలాగ వాళ్ళ ఉదయం తిరగబడాలా అటీసీ ప్రభా బలంగా సేవలు వాడుకోండి నా దేవానికి శుభం చేస్తాం ఈ ప్రభా ఈరా మాట్లాడేందుకు కేపీఎం రాకండి అందరూ ఆత్మ బలంతో జ్ఞానం తెలిపి అనులు పోయిండు ప్రయాణంలో ఉండండి అక్కడ చేత సేవ ఫలింపచేయండి ఇంకా సేవలను సాగిపోవాలా దేని నిశ్చయంలో చింటవచ్చు దేని నిశ్చయంలో భయపడద్దు అలాగ సైతారాజం తొక్తానికి నీ యొక్క నీతి రాజ్యం అలాది భూలోకంలో రావాలా అందరూ ప్రభా కట్టబడాలా ఏసు కృష్ణ ప్రస అమీన్ అమీన్ బ్రదర్ వేసు ప్రభా కలవారిశిలో ప్రభా మీ చూపించిన కృప మాకు అలాది అక్క బ్రదర్ కు మా కుటుంబం దేవుని కృప సదాకాలం తోడు కమీన్ అమీన్ బ్రదర్ జన్ శ్రావంత్ బ్రదర్స్ దీపక్ అందరికి ప్రైస్ లో